కీర్తన సంఖ్య నాలుగు వందల తొంభై రెండు అవధారు రఘుపతి అందరిని చిత్తగించు ఇవల నిండె కొలువిదే నదే సముఖ రామ రాఘవ రామభద్ర రామచంద్ర శ్రీమదయోధ్యాపతి సీతాపతీ ప్రేమ నారదుడుపాడి పెక్కురంభాదులాడేరు మొమెత్తి కపులెల్ల ముఖేరదివో ఇనవంశకూల జాత ఘన సుత కౌశిక ప్రియ మునులు దీవించేరు ముందట భరతుడదే వెనుక లక్ష్మణుండు సేవించి వింజామర కందువ కౌసల్యాగర్భరత్నాకర చందిన శ్రీ వెంకటాద్రి శ్రీనివాస సందడి కుశలవులు చదివేరువక వంక చందినీ రాజసము చెప్పరాదు రామ